పరిశుద్ధ మోహన్నత కృపాకన్ క్రమ కల దేవానికి వందలుస్తుతలు సర్వోన్నత నా తండ్రి మాజాన్ కలి సమయంలో ప్రభావ మీ నామాన్ని కోడుకుంటే మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలానాలు చెల్లిస్తున్నాం ప్రావ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే కలుగునిగా కహాలు వెళ్ళి ఇదిగో నా తండ్రి మీటింగ్ అంతట్లో ప్రభా మీరేనా ఆధిపత్యం వహించండి ప్రాభ నా తండ్రి మీరే నాతో మాట్లాడండి ప్రాభించి తీసుకొచ్చు క్రీస్తు పరిశుద్ధ నమ్మును అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకని చంక పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లీ ఐన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లీ ఐన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్రిల్లనియను నేను నిన్ను కాపాడు వాడుకునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్య తల్లిల లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిల లాలించును తండ్రిలా ప్రే ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏ సయ్యా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవ తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృపనీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృపనీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా భారం అంత మోసినాడు శాంతి నొసగద అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏ తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించు తల్లిలా లాలండ్రిలా ప్రేమించును చిన్న వాక్యం ప్రార్థన చేసుకొని చూసుకుందాం పరిశుద్ధుడ వగ్గు తండ్రి ఏసయ్య గొప్ప తండ్రి మీకే వందననాలు అయినా యువత కాలం మంచి ప్రవర్తమాలు కాచి కాపాడేందుకు మీకెంతో వందనాలైనా ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం కానీ నైనా అయినా కానీ మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ ఇంతవరకు సురక్షితైన మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వదనాలేసేయా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మిమ్మల్ని స్థితించలాగా మీరు ఎత్తలేలాగా తనేలాగా ఉండే మిమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా కాబట్టి నిన్న మేము ఏ రీతిగా జీవించాలి రీతిగా మా ప్రవర్తనని మీకు అంగీకారంగా ఒప్పుకోవాలి తను మమ్మల్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం సమర్పించుకోలే నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మైమాద నిలబెట్టుకోమని మీరు రాక వరకు ఏసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కీర్తన గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయం ఈ వాక్యము ముఖ్యంగా దావిదు రాసిన కీర్తన అని అక్కడ చూస్తాం పైన దావిదు రచించిన కీర్తనని అయితే దావిదికి ఒక విషయం బయలుపరచబడింది అది ఈ అధ్యాయం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టు ఏంటంటే మనకు దేవునికి వ్యత్యాసం ఏంటంటే మనము ఎన్ని మాట్లాడినా అవన్నీ నెరవేరవు కానీ దేవుడు మాట్లాడితే నెరవేరుతుంది ఆయన వాక్ వలన వెలుగు కలిగేది ఆయన వాక్కు సెలవిస్తే చాలు ఆయన సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి దాబింద రాజు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసినాడు కాబట్టి ఏ రీతిగా మనము ఆయన వాక్కుకు ప్రార్థనత ఇవ్వాలా దాన్ని ఎరితిగా మనము ప్రకటించడం నేర్చుకోవాలా ఎందుకంటే దేవుని వాక్యము అది బయలుపరచబడ్డప్పుడు బయలుదేరినప్పుడు పరలోకం నుంచి భూమి మీదిక్కి దాని పని అది నెరవేర్చుకొని వెళ్లాల్సిందే కాబట్టి ఇప్పుడు నువ్వు నీ నోట్ల నుంచి ఆ వాక్యం బయటకు వచ్చినప్పుడు అది మళ్ళీ దాని పని నెరవేర్చుకోవాలి కదా ఎందుకు నెరవేర్చుకోలేకపోతుందన్న విషయమే నేను మీకు కొన్ని విషయాలను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను తర్వాత మన మన నోటి మాటనే కాదు సైతాను వాడు మాట్లాడితే కూడా వాడి మాటలు నెరవేరుతున్నాయి కాబట్టి ఏ రీతిగా ఆ మాటలు వాడి మాటలు మన జీవితంలో నెరవేరకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఉదాహరణకి వాడు దేవరాత్రులు మన మీద అది తెలుసు మనకు రక్త గ్రంథంలో చూసినామే మన సహోదరుల మీద వాడు దివారాత్రంలో నేరాలు మోపుతున్నాడు దేవుని చదివారు అక్కడ వాడు అబద్ధం చెప్పలేడు కదా ఎందుకంటే దేవునికి ఏది మరుగు చేయబడలేదు ఆయన అన్ని తేటగా చూస్తా ఉన్న దేవుడు కాబట్టి మన దేవుడు ఆ రీతిగా తేటగా చూస్తున్నప్పుడు వీడు అక్కడ చెప్తున్నప్పుడు దేవుని కూడా విసుగు చెందుతుంటాడు విరక్తి చెందుతుంటాడు అవును నా బిడ్డలి ఎందుకు ఈ రీతిగా జీవిస్తున్నారు వాడు జీ నాకంది వాడు దివా రాత్రులు మన మీద నేరాలు మొప్తున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల సైతానికి ఇంకా ఏం పని పాట లేదన్నట్టు దేవుణ్ణి కాబట్టి దేవుని వాక్కు నీ నోట్ల నుంచి బయటికి రావాలా అది దాని పని ముగించుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అర్థం చేసుకుంది దావిదు రాజు ఈ తొమ్మిది అధ్యాయంలో జ్ఞాపకం చేసిన విధానంగా క్రీస్తు కలిగిన మనసు నీకుంటేనే కానీ ఆయన నోటి వాక్కు నీకు రాదు నువ్వు ఎంతన ప్రయత్నించి నువ్వు ఎన్న పుస్తకాలు చదువు ఎంత పరిశాపం వండుకోవు దుంకు చప్పట్లు కొట్టు ఏమన్నా చెయ్యి మనసు నీకు లేకపోతే ఆయన మాట నీ నోట్లకి రాదు నీ నోట్లకి మాట రాకపోతే అద్భుతాలు ఎట్టి పరిస్థితులు జరగవు నీ ప్రార్థనకి విజయమే రాదు అనేక పరియాలు మనందరికీ డౌట్ ఉంటది నిజంగా దేవుడు నా స్వరం వింటున్నాడా నేను ఇంతగా ప్రార్థన చేసిన నా స్వరం వింటున్నా అన్న అనుమానం నీకుంటది ఆయన నీ ప్రార్థన వింటున్నాడా అనే దానికి ఒకటి నిదర్శనం ఏం ఆయన జవాబు ఆయన వాక్ నువ్వు ప్రార్థించినాక కొంచెంసేపు వాక్యం ధ్యానించినప్పుడు జాగ్రత్తగా పరిశీలించు ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన విధానం అది ఆయన జీవం వల్ల లాటరీ సిస్టమ్ కాదు కాబట్టి మొదటి వచనం చూడండి కీర్తనల గ్రంథము మొదటి వచనం నా స్తుతికి కారణభూతుడ వు దేవ ఫస్ట్ పాయింట్ అది ఎప్పుడైనా కానీ మనము దేవుణ్ణి సంబోధిస్తేప్పుడు దేవునితో మాట్లాడతప్పుడు మన ఆయన మన స్థుతికి కారణభూతుడు డైరెక్ట్ దావిద్రాజ్ అంటూ నా స్థుతికి కారణభూతుడు కాబట్టి మీరు చెప్పండి మీరు దేవుణ్ణి స్థుతించినప్పుడు ఎట్లా స్థుతిస్తున్నారు నేను ఈ విషయం బాగా అర్థం చేసుకున్న నా ప్రార్థనా జీవితంలో మార్పులు రావడానికి కారణం స్థుతి ఎందుకంటే ఆయన మన స్థుతుల మీద సింహాసనాశ మనకు తెలుస వాక్యం కానీ నువ్వు ఎప్పుడన్నా ప్రార్థనకి ముందు స్థుతించినవా మళ్ళీ నీవు ప్రార్థనకు ముందు స్థుతిస్తేనే ఆయన సన్నిధి దిగొస్తుంది నువ్వు స్థుతించకుండా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి దిగి రాదు అది నేను నేర్చుకున్న సీక్రెట్ ఈ వాక్యంలోకి వెళ్ళి నువ్వు స్థుతించడం నేర్చుకోవాల ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఆయనని స్థుతిస్తూ ఉంటావో ఆయన సన్నిధి దిగొచ్చేస్తూ ఉంటది అందుకు అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది నా స్థుతికి కారణభూతుడ వగుదేవ ను స్థుతిస్తేనే కాని ఆయన ని దగ్గరికి రాడు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా అయితే చాలా మంది అనొచ్చు మళ్ళీ ఎట్లా స్థుతించాలా బ్రదర్ అయితే తెలియకుండానే స్థుతిస్తున్నాం ఇంతకాలం ఆ సత్యాలు తెలియకుండానే శుద్ధిస్తున్నాం దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించాలంటే దేవుని గుణగణాలు తెలుసుకోవాలా మనం దాని తర్వాత దేవుడు నీ జీవితంలో ఏమేమి అద్భుతాలు చేసిండో వాటన్నిటిని తలపోసుకోవాలా స్తుతించడం ఎన్నిసార్లు నువ్వు దేవునికి వర్ణాలు చెప్తావు చెప్పు ఉదయకాలం నుంచి లేసిన వదులుకొని నిద్రపోయేంత వరకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన చెప్పు మెకానికల్ లైఫ్ అంటాం దాన్ని ఇప్పుడు మన ఈ లాక్డౌన్ టైంలో ఎన్ని సార్లు మనం ప్రార్థనలు చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి మన అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పినావా దేవునికి నీ ప్రార్థన ద్వారా ఎంతోమంది స్వస్థత పొందినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకి దేవునికి నేను ఇది ఒకటి గమనించిన క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత భావం చాలా తక్కువ థ్యాంక్స్ చెప్పడం అనే మండి మై మనుషులకు రానే నేను అందుకే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తానట థ్యాంక్స్ బ్రదర్ అని థ్యాంక్స్ సిస్టర్ అని చెప్తాను అలవాటు చేసుకుంటున్నా నేను మనుషులను కూడా థ్యాంక్స్ చెప్పాలా అప్పుడు మనకి ఈ గుణగణం అలవాటు పడిపోతుంది ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పడం అది బహు బాధాకరం అనిపిస్తుంది కొన్నిసార్లు ఇప్పుడు శ్రమలో ఉన్న వాడిని ఆదుకోవాలి కరెక్టే మనం ఆదుకుంటాం కానీ నాకు తెలిసిన కాడికి నా లైఫ్ లో నేను చెప్తున్నా ఎంతో మందికి నేను సాయం చేసిన ఫ్రాంక్ చెప్తున్నా ఏదో గొప్పతనం కొరకు కాదు కానీ ఈ వాక్యం కొరకు చెప్తున్నా లెక్కకు మించిన వారు నాకు అసలు లెక్క కూడా ఎంతో మందికి నేను వేలు వేలు డబ్బులు లక్షల లక్షలు ఇచ్చేసిన కానీ ఒక్కడు కూడా ఇంతవరకు నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పినా వాళ్ళడు ఎంతోమంది పాస్టర్లకు ఎంతమంది సేవకులకు నేను డబ్బులు పంపిస్తా డొనేషన్స్ పంపిస్తా ఒక్క పాస్టర్ కూడా ఈరోజు వరకు నాకు థ్యాంక్స్ చెప్పలే నాకు అప్పుడు అనిపించింది నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను నాకేమి గర్జు వానికి డబ్బులు ఇవ్వడానికి వాడికి ఏదో కష్టం ఉంది పాపం పిల్లలకి తిండి లేదంటే పాస్టర్లకి లాక్డౌన్లో నేను డబ్బులు పంపిస్తున్నా కానీ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదే ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదే మళ్ళీ మన ప్రభువు ఇంకెంతగా బాధపడుతుంటాడు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని పోషిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు సంవత్సరాలు సంవత్సరాలు మనం ఎవ్వరం థ్యాంక్స్ చెప్తలేం ఆయన ఎంతగా దుఃఖపడుతున్నాడు సరే నేనేమనుకుంటున్నట్టే ఇండియాలో ఈ గుణం లేదు మనుషులకు అనుకుంటాను ఎందుకంటే మన సంస్కృతిలో వందనాలు చెప్పడం చాలా తక్కువ కానీ బైబుల్ సంస్కృతులు లేదు కదా అట్లా ఎల్లప్పుడు కృతజ్ఞత భావం కలిగి ఉండ మన బైబుల్ చెప్తుంది కదా నువ్వు మన రక్షణ పొందిన ఈ లోకపు బుద్ధులు ఎందుకుంటాయి మనం ఈ లోకంలో మనుషులకి థ్యాంక్స్ చెప్పం కానీ ఈ వాక్యం మన హృదయంలో అంటుకున్నాక ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాం ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ కాల్ చేసిననుకో హలో బ్రదర్ ఏతుకున్నా బ్రదర్ అంటే అంత బానే బ్రదర్ మీరు ఎట్లున్నారు అన్నీ చెప్పినాక చివరికి బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ నాకు ఫోన్ చేసినందుకు అని చెప్తా నేను నేర్చుకుంటున్నా నేను కూడా మార్పు చెందుతున్నా ఇంతకాలం చేయలే వాడేం ఖర్చు నా నాకు అవసరం లేదు కదా వాడు ఫోన్ చేయడానికి వాడు ఎందుకు ఫోన్ చేయాలి నాకు వాళ్ళు నేను థ్యాంక్స్ చెప్పాలి కదా వాడికి ప్రతి దాంట్లో థ్యాంక్స్ చెప్తా మా ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా థ్యాంక్స్ చెప్తా వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళని అని చెప్తే బాగా గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తాం పొద్దున పూట మా మిస్సెస్ బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేస్తుంది బండి మీద బండి మీద డ్రాప్ చేసినప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాం మా మిసెస్ కి నేను నేర్చుకున్నాను ఇవన్నీ ఎందుకంటే నాకు కూడా లేదు ఈ కల్చర్ మన ఇండియా మన దేశంలో థ్యాంక్స్ ఇవ్వడము గుణగణం లేదు మనకి ఇతరులకి థ్యాంక్స్ చెప్పం మనం మన సొంత కుటుంబీకులకు చెప్పము ఇంకా ఎవడన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి సహాయం చేసినప్పుడు మనం చెప్పాం ఎవడన్నా గెస్ట్ ఇంటికి వస్తే థ్యాంక్స్ ఫర్ ఇంటి మా ఇంటికి వస్తున్నది నీకు వందనాలు ప్రభుత్వ బ్రదర్ అని చెప్తామా మనకు అది అది రాదన్నట్టు ఆ లాంగ్వేజ్ రాదా ఆ భాష రాదన్నట్టు ఎందుకంటే చిన్నప్ప నుంచి నేర్చుకోలేదు మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు తల్లిదండ్రులను కూడా బ్లేమ్ చేయొద్దు నీ తప్పది నువ్వు నేర్చుకోలే మాకు చెప్పలేదంటే అవును మాకు మీకు చెప్పలేదు కానీ నీకు ఇప్పుడు తెలుసు కదా తల్లిదండ్రులు చెప్పలేదంటే వాళ్ళ మీద నేరం గాని కానీ నీది తప్పు కాదనుకుంటున్నాం కాబట్టి చూడండి ఇది మనం నేర్చుకోవాలా ఆయనని మనం ప్రభుని మనం స్థుతించడం నేర్చుకోవాల అయితే ఇప్పుడు మనం సాధారణంగా పిల్లల్ని పొగుడతప్పుడు ఎవరైనా పొగుడతప్పుడు వాళ్ళ గుణగణాలు తీసుకొని వాళ్ళని పొగుడతాం కదా అబ్బా వీడు ముద్దు వస్తున్నాడని చిన్న బిడ్డను పట్టుకొని ముద్దు ముందాడుతూ ఉంటారు వాడు మంచి మాట్లాడుతుంటే వాడు మా ఏ మాటలు మాట్లాడుతున్నా ఎంత ముద్దు ముద్దుగా చూడు అని వాడిని పొగుడుతా ఉంటాం మనం కానీ దేవుణ్ణి మనం స్థుతిస్తున్నాం ఆ రీతిగా ఆయన నువ్వు ఎట్లా స్థుతిస్తున్నావు ఆయనని మనం అందుకే మన ప్రార్థనకు ముందు సమస్త ఘనత మహిమ ప్రభావంలో యుగ సదాకాలము మీకే చెల్లునుగాక అని అంటా ఉంటాం ఎందుకంటే ఆయనను స్తించినప్పుడు ఆయన గుణగణాలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలా ఎన్ని జ్ఞాపకం చేసుకుంటే చెప్తు ఆయన నిన్ను రక్షించిండు రక్షకుడు అని నువ్వు ఆయనని సూచించాలా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను కాచి కాపాడిండు కాబట్టి నువ్వు ఆయనను సూచించాలా ఇంతవరకు మమ్మల్ని సురక్షితంగా కాపాడేందుకు మీకు వనరాలు ప్రవ్వ అని చెప్తాం మనం మమ్మల్ని అందరినీ మీకు వనరాలు చెప్ప్ర అని చెప్తాం మనం ప్రతి స్థితిలో ప్రతి దశలో ఆయనని మనం స్థుతించాలనేది ఫస్ట్ పాయింట్ అది దావిద నుంచి నేర్చుకోవాలి మనం నేను ఒక పాయింట్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి మీ ప్రార్థనలకి ఎందుకు జవాబు రావట్లేదు మీరు ప్రార్థన చేస్తే మీకెందుకు అది బయలుపరచబడతలేదు మీ దైవికమైన జ్ఞానంలో ఎందుకు మార్పులు మీలో ఎందుకు ఉజ్జీవం లేదు ఎందుకు ఎక్కడేసినా గొంగలి ఎక్కడ లాగానే ఉండిపోతున్నాయి క్రైస్తవుల జీవితాల్ అంటే వాళ్ళకి స్థుతించడం తెలియదు దేవుణ్ణి ముఖ్యంగా ఈ లాక్డౌన్ లో పోయింది అది స్థుతించడం సండే ఒకరోజు స్థుతిస్తారు చర్చిలో వర్షం పార్త ఒక మూడు పాటలు మహా అంటే మూడు పాటలే ప్రతి పాటలో దేవుని యొక్క గుణగణాలు ఆయన ఎటువంటి వాడు ప్రతి అంశం తీసుకొని దేవుణిలో ఉన్న ప్రతి అంశంలను తీసుకొని ఆయనని స్థుతించడం అన్నట్టు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా రక్షించుకొని వచ్చినడు శత్రువులు తరుపుతప్పుడు ఆయనను కాపాడి శత్రువుల మీద ఎట్లా విజయం అనుగ్రహించిండు దుఃఖ సాగారంలో ఏ రీతిగా బయటికి తీసుకొచ్చిండు బాధలలో ఉన్నప్పుడు ఎట్లా బయటికి తీసుకొచ్చిండు శరీరంలో గాయాలైనప్పుడు శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు నొప్పులు ఉన్నప్పుడు వాటి నుంచి ఎట్ల బట్టి తీసుకొచ్చండి అవి ఎప్పుడన్నా మనం జ్ఞాపకం చేసుకున్నామా స్థుతించడం అంటే ఆయన ఎట్లా స్థుతిస్తావు నువ్వు కూడా నేను మీకు ఈ విషయాలు చెప్తా ఉంటాను చాలా మందికి పాటలు పాడాలన్న ఆశ ఉంటుంది కానీ గమగమగా ఎందుకు పాడడం నేర్చుకోలేదు మనం నేర్చుకోవాలి కదా కొంతమంది కొట్టేస్తారు ఏముంది బ్రదర్ రాగబం ఉంటే ఏంది లేకుంటే ఏంది హృదయం కదా పాడడాని కంటే అవును మంచిదే ఒక స్టెప్పు మంచిదే రెండో స్టెప్పే మంచి లేదు నీకు హృదయం ఉంది పాడడానికి కానీ గమకం ఎందుకు పెట్టవు ఆయన గొప్ప దేవుడు ఆ గొప్ప దేవునికి నువ్వు మంచిగా పాడాలని నీకు ఎందుకు ఆశ మంచి పాడడం నేర్చుకోవాలని నేర్చుకున్నా నాకు కూడా నాకు కూడా పాడికి రాకపోయేది నేను సంగీతం నేర్చుకున్నా మనిషి మిమ్మల్ని నేర్చుకోమని చెప్తలేను బట్ నేను చెప్పేది ఏంటంటే అంత భీకరుడు అంత సర్వోన్నతుడైన మన దేవుడు ఆయన కొరకు మనం మంచిగా పాట పాడలేమా ఆయనను స్థించలేమా నేర్చుకోవాలి కదా సాధన చేయాలా కదా ఇప్పుడు ఎవరో పాడుతుంటే వింటాము మళ్ళీ వాళ్ళు అంత మంచిగా పాడుతున్నారు కాబట్టి వింటున్నాం మళ్ళీ వాళ్ళలాగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు కదా వాడు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే రికార్డింగ్ చేసిండు మనం కూడా అట్లనే ప్రాక్టీస్ చేయాలా మంచిగా పాడాలి ఎందుకంటే అంత గొప్ప దేవుడు జీవం దేవుడు ఆయన కొరకు నేను మంచిగా పాడాలన్న తప్పన నాకు ఉండే ఒకసారి దూరదర్శన్ టీవీ ప్రోగ్రామ్ లో లీడ్ సింగర్ని నేను నాకు చాలా మంది బ్యాక్ సింగర్స్ ఉన్నారు సపోర్ట్ సింగర్స్ నేను లీడ్ సింగర్ లాగా క్రిస్మస్ పండగ టైం అది చాలా సంవత్సరాల జరిగిన మాట చెప్తున్నాను మీకు నేను అయితే ఒక పాట గ్రూప్ పాట మాకు నేను లీడ్ సింగర్ని నేను స్టార్టింగ్ లో మా పాడాల నేను నాకు ఆయన బండారు చిట్టిబాబు అనేటైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఆయన నేర్పించిండు మమ్మల్ని అందరినీ తర్వాత స్టూడియోకి తీసుకుపోయిండు స్టూడియోలో మేము పాడుతున్నాం పాట నేను ప్రాక్టీస్ ఒక వన్ డేస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం మిస్టేక్స్ చేయలేదు కానీ నేను ఆ రికార్డింగ్ టైంలో నేను మిస్టేక్ చేసిన ఇక ఆయన చూసుకో ఆ డైరెక్టరు ఏం బ్రదర్ మంచిగా పాడాలని మీకు తెలియదా ఆయన తిట్టే అంతకుముందు నేను ఒక క్యాసెట్ రిలీజ్ చేసిన ఒక ఇరవై సమాచల సంవత్సరాల క్రితం దేవుని పాటల క్యాసెట్ అంత చేసినా నేను ఒక మిస్టేక్ చేస్తే ఆ బ్రదర్ ఆరోజు చెప్పిండు బండారు చిచ్చి బాబు అయినా చనిపోయాడు ఆయన అన్నాడు మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవునికి ఇంత చిల్లరగా పాడతారా మీరు పాటలు అన్నాడు అబ్బా నేనైతే దుఃఖం నా భరించ నేను భరించలేకపోయినా నేను అంత గొప్ప దేవునికి ఇంత చిల్లరగా పాడతారు ఆ చిల్లర దేవుళ్ళకి గొప్పగా వాడుతున్నారు అన్యులు అంత గొప్ప దేవునికి చిల్లరగా పాడతారా మీరు నేను అందుకే సాధన చేస్తే ఈరోజు కూడా చాలా సాధన చేస్తారు దాని అవకాశం నేనేదో ముందుకొచ్చి పాడాలని కాదు అది దేవుని ఏర్పాటు ఉంటేనే స్టేజ్ మీద తెక్తే లేకుండా నేను స్టేజ్ మీద పనిచేసిన పాటలు పాడడం ఆయన మన కారణ భూతుడు కాబట్టి నీ సొంత జీవితంలో నువ్వు పాడుకోవచ్చు అనేది శుద్ధించుకోవచ్చు గనపరచుకోవచ్చు ఆ బాబు ఐజక్ నీ దేవుడు ముట్టి స్వస్థపరిచిండి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయింది బాబు అయితే నా నో నా చెవులు ఆ న్యూస్ పడగానే ఆ సాయంత్రం నేను ఎంతసేపు వందనాలు చెప్పిన వందనాలు వందనాలు ప్రభా వందనాలు ప్రభావ వందనాలు ప్రభా అని చెప్తానే ఉన్నానే ఎందుకంటే నాకు అది బయలుపరచబడింది ఆ సీక్రెట్ ఇప్పుడు చెప్పండి మళ్ళీ మీరు ఆ రీతిగా ప్రాక్టీసీ చేస్తుండ్రా ఆ రోజు బండారు చిట్టిబాబు నన్ను ఖచ్చిత హెచ్చరించకపోయింటే నేను మంచిగా పాడడం నేర్చుకోకపోయేటుండి రికార్డింగ్స్ చేయకపోయి క్యాసెట్స్ ఇప్పుడు నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదులే కానీ క్యాసెట్స్ రికార్డ్ చేయడం కానీ నేను వ్యక్తిగత జీవితం నా సొంత జీవితంలో నేను స్థుతిస్తా ఉంటా గంటలు గంటలు పాడుకుంటూనే ఉంటాను ఓరు వినాలని కాదు కాబట్టి ఆయన గుణగణలని ఎత్తిపట్టడమే స్థుతి ఆరాధన పాటలు రాసేవాళ్ళు బాగా రాస్తారు వాళ్ళకి తెలుసెట్ల స్థుదించడము పాడుకుండే వాళ్ళకు కూడా పాడతారు కాబట్టి వాళ్ళకి తెలుసెట్ల స్థుదించడము మనం ఆ రెండు కోపకు చెందిన వాళ్ళం కాదు కదా మనం పాటలు పాడే వాళ్ళం కాదు పాటలు రచించే వాళ్ళం కాదు మనము వినేవాళ్ళం విని పాడడం కూడా మనకు కష్టమే అయిపోయింది ఈ రోజులలో కాబట్టి ఇవన్నీ నేనేది ఏంటంటే ఒక తర్బీదు మనకు అవసరం అందరికీ మనం నేర్చుకోవాలా ఉదాహరణకి ఇప్పుడు అక్కడ సికింద్రాబాద్ వైఎంసీ దగ్గర గవర్నమెంట్ కాలేజ్ ఉంది అక్కడ ఈవినింగ్ కూడా క్లాసెస్ నేర్పుతారు మ్యూజిక్ క్లాసెస్ పోయి సాధన పట్టచ్చు కదా ప్రాక్టీస్ చేయొచ్చు కదా పోయి నేర్చుకోవచ్చు కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పుతారు ఏదన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు కదా నీ లైఫ్ లో ఎందుకంటే నేను రకరకాల వాయిద్యలు వాయిస్తూ స్థుతించచ్చు అంటాడు దావిదరాజ్ తంబులతోను సితరతోనూ రకరకాల వాద్యాలతోనూ మనము ఆయన స్థుతించచ్చు అంత గొప్ప దేవుణ్ణి మనము స్థుతించడము నిర్లక్ష్యం చేసేస్తున్నాం చూడండి అస్తుకి కారణ కూతురవగు దేవా మౌనంగా ఉండకుము ను మౌనంగా ఉంటే నాకేదో నాకేదో జరగబోతుంది అన్నట్టి నాకేదో సమస్య రాబోతుంది అన్నట్టి దేవా మౌనంగా ఉండకుము దేవా నువ్వు ప్రార్థించగలవా ఆయన మౌనంగా ఉంటే నీ పరిస్థితి అన్యాయంగా ఉంటది ఎందుకంటే ఆయన నోట్లకెళ్ళి వాక్కు కలుగు వస్తేనే వెలుగు ఆయన నోట్ల నుంచి వాక్కు వాక్ బయటికి వస్తేనే నీకు జీవము ఆయన నోట్ల నుంచి వాక్కు బయటికి వస్తేనే నీకు సమాధానం ఆయన మౌనంగా ఉంటే వాడు మాట్లాడతాడు సైతన్ గాడు వాడి మాటలు నోట్లకి వెళ్ళి వచ్చినాయంటే కష్టమే చూడండి రెండో వచనంలో నన్ను చెరుపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు చూసిన వాళ్ళ నోరు తెరిస్తే ఎంత డేంజర్ అనేది చెప్తుంది ఇక్కడ వారు నా మీద అబద్ధములు చెప్పుకొని నీ మీద అబద్ధాలు చెప్తే ఏమైపోతుంది నీ నీ యొక్క ఇమేజ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది భక్తిహీనులు చేస్తారు మనం మన ముందు మాట మాట్లాడతారు మన ఎనుకలు ఒక మాట మాట్లాడతారు వేషధారణ ఎక్కువ లోకంలో భక్తిహీనులు అట్లుంటారు చెప్పండి ఎక్కడ ఉంటుంది కపటములు కపటంలో మాట్లాడేటోడు వాడు ఏ మతంలో ఉన్నా వాడు భక్తిహీనుడే రక్షింపబడ్డ అబద్ధంలో చెప్పేవాడు వాడు ఏ మతంలో ఉన్నా భక్తిహీనుడే చాలా మంది ఇంటర్వ్యూస్లో అబద్ధాలు చెప్తా ఉంటారు నేను ఎప్పుడు చెప్పాను అబద్ధం నేను ఫ్రాంక్గా ఉంటా ఎందుకంటే మనము వాక్యాన్ని పాటించే వాళ్ళము కేవలం వినేవాళ్ళం కాదు నేను ఇంటర్లో కూడా అబద్ధం చెప్పాను నేను అబద్ధంతో ఏమి సంపాదించుకోను నాకు అవసరమే లేదు పస్తలు కొంత కాలమైనా కానీ కానీ అబద్ధంతో నేనేం సంపాదించుకో ఎందుకంటే వాడు భక్తిహీనుడు అంటుంది వాక్యం కపటము అంటే వేషధారణ బయటికి ఒకటి లోపల ఒకటి మాట్లాడేటోడు వాడు భక్తిహీనుడు ఉంది వాక్యం వారి నోట్లకెళ్ళొచ్చే మాటలు మరి డేంజర్ అంటున్నాడు పాయింట్ నెంబర్ వన్ దేవుడు మౌనం ఉంటే నీకు సమాధానం ఉండదు భక్తిహీనులు మాట్లాడితే నీది ఇంకా అన్యాయంగా దిగజారిపోతుంటుంది నీ లైఫ్ నన్ను చుట్టుకొని మూడవచనంలో నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడు నిర్నిమిత్తంగా నాతో పోరాడుచున్నారు వాళ్ళ మాటలు మీ హృదయంలోకి దొచ్చుకపోతాయి అన్నట్టు అంత భయంకరంగా ఉంటాయి ఆ భక్తిలో మాటలు నాలుగవ వర్షం మటుకు మనందరి జీవితంలో నెరవేరుతుంటుంది నా జీవితంలో ఎన్నిసార్లు నెరవేరింది అయినగా నేనేమి ఆశ్చర్యపోను నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు ఇది నాకు ఎన్నోసార్లు జరిగింది రివర్స్ నేను చూపిన ప్రేమకు వారు నాకు వ్యతిరేకం కావడం వ్యతిరేకంగా ఉన్నళ్ళు నేను నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన దేవుడు ఆయన నేను వాళ్ళకి సాయం చేసినాను నా వ్యతిరేకులకి నేను సాయం చేస్తా ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఆత్మీయ జీవితంలో బలపడలా ఎదగాలంటే ఎంత కష్టమో ఊహించుకోండి కానీ అసాధ్యం కాదు కదా ఎందుకంటే నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయిచున్నాను నీ నోట్ల నుంచి రావాలా పదాలు అంతరంగంలోకి వెళ్ళి పదాలు రావాలా వేదనతోని రావాలా ప్రార్థన ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో రావాలా ప్రార్థన ప్రభు సన్నిధులకు కోర్చినప్పుడు ఎప్పుడన్నా అవకాశం మరి మరీ దీర్ఘంగా వీటి గురించి నేను కానీ వారి పదాలు వారి నోట్ల నుంచే పదాలకి పవర్ ఉంది మళ్ళీ నీ నోట్లెక్కలు వచ్చే పదాలకు కూడా పవర్ ఉంది కానీ ఒక విషయం అర్థం చేసుకోలే వాడి శాప నీకు ఆశీర్వచనం అవుతాయనేసి నేను ఒక వాక్యం చూపించిన గతంలో ఇప్పుడు చూపించను గతంలో మీకు అది వారి శాప వారి నోట్ల నుంచి వచ్చే శాపము నీకు ఆశీర్వాదం అవుతుందంట నిన్ను పొగుడితే నీకు నష్టం కానీ వాళ్ళు ఎంతగా నోరు కపటంతో నా నీ మీద ఎంతగా తప్పుగా మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినా ద్వేషం చూపించిన నువ్వు మటుకు మానక ప్రార్థన చేయాలా నీ సేవా విధానం నీ జీవన విధానం ఏ రీతి ఉండాలా ప్రార్థన చెయ్యాలా మానక ప్రార్థన చేయాలా కాబట్టి నేను నేర్చుకున్నది ఈరోజు వాక్యంలో మొదటిది ఆయనను స్థుతించాలా ఆయనను స్థుతిస్తేపుడు ఎట్లా స్థుతించాలా ఆయన ఎంత గొప్ప దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసుకో యహోవా ఈ ఆయన గుణగణం నాకు సమస్తంని కల్పించేవాడు ఆయన అందుకే యహోవ ఇరే అని స్థుతిస్తాయని ఆయన స్వస్థపరిచే దేవుడు ఏల్చేతాయి స్వస్థపరుస్తాడు కదా ఆయన నాకు కాపుదల నాకు ఆశ్రయమైన ఆయన నా రీతిగా నేను స్థుతించాలా స్థుతించడం నేర్చుకోవాలా మన దగ్గర లేదా బలహీనత ఇంకా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆయన స్థుతించడం నేర్చుకుందాం ఈ రోజు నుంచి మంచి గమకంగా పాటలు పాడడం నేర్చుకుందాం ప్రాక్టీస్ చేద్దాం తప్పేం లేదు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ముందు పోవడం అంతే కదా ఈరోజు నువ్వు పాడుతున్నావు రేపు గంభీరంగా పాడతావు అంతే తేడా ఈరోజు పాడినట్లే రేపు పాడితే అర్థం లేదు అంటే నువ్వు మార్పు చెందుతలేవు కాబట్టి అడుగు మనం మారాలా దాని తర్వాత ఆయన స్థుతించడం నేర్చుకోవాలా గంభీరంగా మీకు కావాలంటే ఏదైనా మ్యూజిక్ స్కూల్కి పోయి నేర్చుకోండి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోండి లైఫ్ ఒకటే కదా అయిపోతుంది కూడా అది లైఫ్ ఒకటే అవకాశం మనుషులకి ఆ లైఫ్లోనే అనేకమైన నేర్చుకోవాలా ప్రతి దానిలో ప్రభుని మహిమపరచాలా ప్రతి విషయంలో అయినా మహిమపరచాలా మళ్ళీ అటువంటి గుణగణం మనకు కావాలా ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు నువ్వు రెండు కదా ఎవరికైనా ఉన్నది వాడు నేర్చుకుంటున్నా నువ్వు నేర్చుకుంటలేవు అంతే వాళ్ళ దేవ వాళ్ళు బాగా శుద్ధిస్తున్నారు వాళ్ళ దేవతలని నువ్వే శుద్ధించలేకపోతున్నావు మాకు చిన్నప్పుడు పిల్లలకందరికీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించాడు మా తమ్ముళ్ళు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు మా అన్న మా అన్న గిటార్ కొట్టేటాడు మా మమ్మీ వైలిన్ వాయించాడు మా ఫాదరు మౌత్ హార్మోనికా వాయించేట్టాడు మా రెండో తమ్ముడు హార్మోనియం వాయించేటాడు మూడో తమ్ముడు కీబోర్డ్స్ వాయించేటాడు నాలుగో తమ్ముడు డ్రమ్ ప్యాడ్స్ ఇవన్నీ వాయించేవాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారు కానీ నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ రాలే ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోలేకపోయినా కానీ చాలా సమాచారాల తర్వాత మౌత్ హార్మోనిక నేర్చుకున్నా మా నాయన వాయించిండే ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా మౌత్ హార్మోనికా మీద నేను పాటలు పాడగలను ఏదో ఒకటి నేర్చుకోలే లైఫ్ లో ఎక్కడ వచ్చిన గొంగలు అక్కడలాగా ఉంటే అభివృద్ధి పొందుతలేవన్నట్టు ప్రభు ప్రిర ప్రభు నందు వరదలుట దేవుని చిత్తం అంటాడు అన్ని విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం దేవుని చిత్తం అర్థం కావట్లేదు బ్రదర్ అంట చాలా మంది కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి బుద్ధి గుణగనం కంప్లైంట్ గుణగణం మనం కంప్లైంట్స్ చేయం అడుగు ఇంప్రూవ్మెంట్స్ పొందుతూనే ఉండాలి నాకు ఇప్పుడు ఒక కొత్త ఆశ వచ్చింది మళ్ళా మొత్తం చిన్నప్పటి నుంచి మిస్ అయిన మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలని ఆశ పట్టుకుంది నాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలని ఆశ పట్టుకుంది నాకు ఫిఫ్త్ క్లాస్ పుస్తకాలు తీసుకొని మ్యాథ్స్ నేర్చుకోవాలని ఆశపట్టొచ్చింది నాకు నేను ప్రాక్టీస్ చేస్తా స్టార్ట్ చేస్తా మనం అడుగడుకున్న ఈ రీతికి అభివృద్ధి కాకపోతే నువ్వు ఆయనని మహిమ పరచలేవు ఆయన అన్ని నీకు ఇచ్చేసి లోకంలోకి పంపించేసి రక్షణ పొందిన నువ్వు పోయింకా అన్ని నీకు సాధ్యం నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని ప్రార్థనా పూర్వకంగా తీర్చుకో నీ నోట్ల నుంచి రావాల కోరిక కోరిక ఉందంటే నెరవేర్చుకోవచ్చు కూడా కదా కోరిక ఉందంటే ఆల్రెడీ నీకు అతి థాట్ మైండ్లోకి వచ్చినట్టు ఇప్పుడు చాలా మంది వచ్చిన జాలే బ్రదర్ ఉద్యోగం అంటే జాలే బ్రదర్ అంటారు అభివృద్ధి పొందారు అన్నట్టు ఉన్నవాడికి జాలే బిజినెస్ అభివృద్ధి పొందారు ఆయనేమో అభివృద్ధి పొందుటో దేవుని చిత్తం అంటే మీరు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అభివృద్ధి పొందకుండా ఉన్నారు కాబట్టి చూడండి ఆయన స్థుతించడం నేర్చుకోవాలా దాని తర్వాత భక్తిహీనల నుంచి దూరం ఉండాలా మనం ఎందుకంటే వాళ్ళలో కపటం ఉంటుంది అబద్ధం ఉంటుంది దాని వాళ్ళు కీడు చేయడం చూస్తూ ఉంటారు ఎప్పుడు దాని వాళ్ళ హృదయల ద్వేషం ఉంటుంది అని చెప్తున్నాడు కానీ మనకు మటుకు ప్రేమ ఉంటుంది మనకు మటుకు మేలు ఉంటుంది మనం ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాం ఇతరులకు ప్రేమ ఉంటుంది మనం ఎప్పుడు ప్రేమను చూపిస్తూ ఉంటాం నేను నోట్ల నుంచి రావాల ప్రార్థన నీ ప్రార్థన ఏ రీతిగా ఉండాలా ఇందాక నేను చూపించినట్లు అది నీ అంతరంగంలోకి వెళ్ళి రావాల ప్రార్థన దీర్ఘ ప్రార్థన కాదు ఇప్పుడు మనం గంటలు ప్రార్థన చేసేది కానే కాదు అన్ని పొందిన్నామని ప్రార్థించమన్నాడు నేను అందుకే షార్ట్ ప్రార్థనలు చేస్తా ఎక్కువసేపు చేయండి డీటెయిల్డ్ గా చేయం పడియారు అవి ఎవరికో చూపించుకోవడం నేను చేసినట్లుంటది ప్రార్థన మనం అట్లా కాదు మన ప్రార్థన మన ప్రభు ఒకటే చూడాలా ప్రార్థన ఆయనకు సంబోధించబడింది కాబట్టి ఇటువంటి సత్యంలోకి ప్రభు వాళ్ళందరూ నడిపించడం ప్రార్థిస్తాం పరిశుద్ధ బహుదేవ మీకు వర్ణాలనైనా మే ముంటన కాలం బహు చెడ్డ కాలం నైనా అయినా కానీ మీరు కాచి కాపాడుతున్నారు మూడు పుట్టలు ఆహారం పెడుతున్నారు ప్రభా మంచి ఆరోగ్యం దయచేస్తున్నారు అవును ప్రభ మీ అన్న ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం అవును ప్రభ యుగయుగములకు మీరే స్తోత్ర ప్రభా మస్తుత్తులకు కారణపూతుడు మీరేనైనా మస్తుత్తుల మీద సింహాసనం ఆశ్రమైన వాడు మీరేనైనా కాబట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని కొనియాడుతున్నాం మిమ్మల్ని కనపరుస్తున్నాం ప్రభా అవును ప్రభా మీ యొక్క చిత్తాన్ని గైకొని దానికి విధేత చూపిస్తున్నాం మీతి సత్యని ప్రకటిస్తున్నాం వాగ్దానం చేస్తున్నాం అవును ప్రభా ఇల్ లో కథతంగా ప్రతిక్షణం మీ మీద కేంద్రీకరించుకోగన సేపడండి మానక ప్రార్థించమని చెప్పినారు మీరు మేము ప్రార్థిస్తాం అది పనైక సార్లు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే మా శత్రువు సైతాను విజృంభించి మా మీద అమదాలు మూపుతున్నాడు కప్పటంతో అయినను నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని సాక్షిస్తున్నాం ప్రభావ అటువంటి మనసుని మీరు మాకు ఇచ్చినారు అటువంటి ప్రవర్తన మీరు మాకు అనుగ్రహించినారు మీకే వదనాలు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం లాడ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వదనాలు కృతజ్ఞత గ్లోరి సమస్త ఘనత మహిమ మీకే కలగొనగాక హయాభా బ్రదర్స్ ని ఆశ్రయించండి సిస్టర్స్ ని ఆశ్రయించండి అంతా బయట ఉన్నారు ప్రభావ కాచి కాపాడండి వైరస్ బారిన పడకుండా కాపాడండి సురక్షితంగా ఇంటికి చేర్చండి కుటుంబీకులను ఆశ్రయించండి వైరస్ బారిన పడ్డ వాళ్ళందరినీ స్వస్థపరచండి అనారోగ్యాలు ఉన్న స్వస్థపరచండి ఎంపీ చేసేది హాస్పిటల్స్ ని అందరినీ మీరు ఆకర్వక్ష పరచుకోమని ఏ క్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మహాపరిశుడా మహోన్న మహాపరిశుడ మహోన్నతుడ కనికరము గల తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి నా తండ్రి ఏసయ నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి ఒక దినముకుని యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉండి మధ్యాహ్న కాల సమయంలో ప్రభ నీ యొక్క నీతో గడిపే భాగ్యము ధన్యత నీ స్వరం భాగ్యము ధన్యత ఇచ్చిన పరలోకమందున్న నా తండ్రి ఏసయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకే వివేగములు కలుగును గాక కలే తండ్రి ఇదిగో ప్రభ నాయనా తండ్రి మీరు స్థుతించడం నా మీరు చూపించినారు ప్రభ అవును తండ్రి నాయన దావిది కూడా అన్ని సన్న తంతుల శితారాలతో వాటి అన్నిటితో స్థుతించుండి ప్రభా కాబట్టి తండ్రి మేము కూడా నిన్ను దినదినం స్థుతించాలా ప్రభా తండ్రి నాయన తండ్రి నిన్ను ఆనంద పెట్టాలా ప్రభా తండ్రి ఎందుకంటే ఆ పరలోకంలో దేవదూతలతో నువ్వు అనుదినం ప్రభా నాయన నువ్వు ఆరాధించబడే అతి పరిశుద్ధుడు స్థుతించబడే పరిశుద్ధుడు కాబట్టి నువ్వు స్థుతులపై ఆసీనుమైన దేవుడు కాబట్టి తండ్రి మేము ఎప్పుడు నీకు స్థుతించాలా ప్రభా మా బ్రతుకు దినములంతే ప్రభా ఆ రీతిగా మేము తీర్మానించుకుంటున్నాం ప్రభా ఆ రీతిగా ముందుకు వెళ్తున్నాం ప్రభా అలాగే ప్రభా ప్రతి ఒక్కరి పట్ల ప్రభా నాయన నీకు కృతజ్ఞత కలిగి ఉండాలా ప్రభా నాయనా అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభా మేము థ్యాంక్స్ చెప్పాలా అంటే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మేము చెప్పాలా ప్రభాతం అండి ప్రతి ఒక్కరితో సమాధాన పడాలా ప్రభాతం అండి అలాగే ప్రభా నాయన తండ్రి ఎవరైతే భక్తిహీనులు ప్రభాతం అండి ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ పట్ల ఎప్పుడు మానక మేము ప్రార్థన చేయాలా ప్రభాతం అండి మా శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయాలా మాకు హాని తలపెట్టే వాళ్ళ గురించి కూడా మేము ప్రార్థన చేయాలా ప్రభా కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషణకి ప్రతి దూషణ చేయొద్దన్నారు ప్రభా పేతు రాసిన పత్రికలో కాబట్టి తండ్రి మేము కీడుకు దూరంగా ఉండాలా అలాగే ప్రభా దూషణలకు దూరంగా ఉండి నాయన అనే ప్రేమ అనేకులని కప్పుతుందా నీ యొక్క కాబట్టి నాయన మేము ప్రేమ చూపించాలా అందరినీ ప్రభా నాయన నీ యొక్క చెంతకు మేము నడిపించాలని అందరికీ రక్షణలోకి నడిపించాలా అందరినీ ప్రభా నీ తట్టు తిప్పాల ప్రభా ఆ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఆ బ్రదర్ని ప్రభా నైనా తండ్రి ఏసయ్యా మీరు ముట్టి తాకి మా మొర్ర విన్నావు తండ్రి మా మొర్ర విని మా ప్రాథనిక జవాబిచ్చి ప్రభ ఆ యొక్క సోదరుడిని ప్రభా మీరు స్వస్థపరిచినందుకు నాయన మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి మీకే నాయన సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఈ వేగములు కలుగునుగా కా ఇంకా ఎవరో ఎంతమంది అయితే ప్రభావం రకరకాల రోగములతో నాయన యొక్క కోవిడ్కి వ్యాక్సిన్లకి రకరకాలుగా ప్రభావం అయినా రకరకాల వ్యాధులతో బాధపడిన వాళ్ళందరినీ కూడా తండ్రి మీరే ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచమని వాళ్ళని అందరూ ప్రభాని యొక్క రాజ్యంలో యొక్క పరలోక రాజ్యంలో ప్రభ ఎవరు నశించిపోకుండా వీళ్ళంతా అక్కడే ఉండాలని ప్రార్థిస్తున్న ఆయన యొక్క మధ్యాహ్న కాలం ప్రభ నీ స్వరం వినిపించినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ యొక్క ఢిల్లీ బిడ్డ యొక్క వివాహానికి కూడా ప్రభానైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభా నైనా మీరే తోడుండండి ఎవరు ప్రభ యొక్క వివాహంలో ఈ యొక్క వైరస్లకి యొక్క తిరుగులకి ఇన్ఫెక్ట్ అవకుండా అందరి చుట్టూ ప్రభా నీ యొక్క కంచా కాపుదల భద్రత పెట్టు ప్రభావ నీ యొక్క అగ్ని పెట్టు ప్రభాతండి మేము కూడా యొక్క వివాహానికి వచ్చిన ప్రభాతండి తిరిగి మమ్మల్ని కూడా నువ్వు క్షేమంగా ఈ గృహానికి చేర్చు ప్రభాతం అండి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకున్న ప్రతి అవసరతలు తీర్చి యొక్క వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి వాళ్ళందరినీ కాచి కాపడమని ప్రార్థిస్తున్న ప్రభాతండి అలాగే చంద్రశేఖర అన్నకి మంచి ఆరోగ్యం మీద తండ్రి నేను ఇంకా ఎన్నో మరుగైన విషయాలైనా ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలనైనా ఇంకా ఎన్నో మీరు బయలుపరచిన విషయాలన్నీ తండ్రి అన్న ద్వారా మీరు బయలుపరుస్తున్నారు ఈ యొక్క అంత్యదినాల్లో ప్రభాయన తండ్రి ఆ దేవదూతగా ప్రభ మీరే అన్న ద్వారా ఉండి మాకు చెబుతున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు నా నిండు హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభ సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచే ప్రభ అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యం దచ్చే ప్రభావ అన్న చేసే డ్యూటీలో ప్రభావ ప్రతి సైతాన ఆటంకాలన్నింటినీ మీరు కట్టించక్క మంచిగా విజయం దయించండి ఆ యొక్క ఆయన కాలేజీలో స్టూడెంట్స్ కానీ అన్నతో పనిచేసే తోటి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ ప్రభావ యొక్క వైరస్లకి వ్యాక్సిన్లకి వేటికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా వాళ్ళందరినీ ప్రభా కృపలో కాచి కాపాడమని నీ యొక్క రాకడికి వాళ్ళందరినీ సిద్ధపరుచుకోమని తండ్రి ఇంకా నాయన అన్న ఇంకా ఎన్నో విషయాలు బయలుపరచమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వందు నువ్వు నువ్వు స్వరం వినిపించినావు కాబట్టి నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మేన్ ఆ స్తోత్రం ప్రభా పరిశుద్ధ్ర గొప్ప దేవ సర్వశక్తివంతుడాకు వందాలిసయ్య అబ్రహాం నిశాక్ యాకోబ్లో గొప్ప దేవ పరిశుద్ర కృపామేడ స్థుతులకు పాత్రడ స్తోత్రుడ పరిశుద్ధ్ర నీకే వన్నాలిసయ్య గొప్ప దేవ నా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడడం ప్రభావ నీకు వందాలిసయ్య నీకే కృతజ్ఞతలు అయినా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నప్పుడు నాయనా గొప్ప దేవ ఇక ప్రభా పొద్దు నుంచి ప్రభా ఇక మ్యారేజ్కి వచ్చేంత వరకు ప్రభావ మీరు మాకు సహాయ కలిగినారు ప్రభ ఓ దేవ మార్గం అంతట్లో మీరు మాకు తోడుగున్నారు ప్రభా మీ కృపను మాకు తోడుగించినారు మీ అస్తం తోడుగుంచి నాయన మీకు కాపుదలు మాకు అనుగ్రహించి సురక్షితంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించిన విధానం బట్టి నీకు వందాలి సయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభా నా ఇస్తు ప్రభ ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభా నీకు వందాలి నీకే కృతజ్ఞతలు అయినా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ కలుగును కాక హాలలుయ్య నా దేవ నా ప్రభా ఈ యొక్క మధ్య కాలే మీరు వాకిందరూ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నైనా ఇస్తూ ప్రభ నేను ఏ రీతిగా సూచించాలనే విషయాలు మాకు బయలుపరిచినారు ప్రభావ ప్రతి దశలో ప్రభ నేను మహిమపచ్చాల నేను శృతించాలా ప్రభ నాయన మీరు ఎంత గొప్ప దేవుడు వ్యవసాయాన్ని వర్ణాలిస్తూ ప్రభావ నైనా మీరెంత గొప్ప శక్తి గొప్ప దేవుడు ప్రభ మా హృదయాలలో ఉండి ప్రభ మా ఆరాధనలను మీరు ఎంతగా నాశిస్తున్నారు నైనా కాబట్టి ప్రభ మీ ఆ రీతిగా ప్రభు నేను మా మనసాల నిండు మనసుతో నేను శుద్ధించాల ప్రభావ మా పూర్ణ హృదయంతో మా పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ప్రభావ నేను ఆరాధించే పిల్లలకు మమ్మల్ని తయారుజమా గొప్ప దేవ పాఠాలతోని ప్రభు నేను గణపరచాలి నేను మహమపచ్చాలా ప్రభావ నా దేవ ప్రభావ నీకు వందాలిసయ్యా నా తండ్రి పాటలు మేము నేర్చుకోవాల నా దేవ ఈసు ప్రభా సంపూర్ణంగా ప్రభావం మీ యొక్క గొప్పతనాన్ని ప్రభావ నాయన ఈసు ప్రభావ మీరెంత గొప్ప దేవుడిని మిమ్మల్ని వర్ణించాలా ప్రభావ నాయన ఈసు ప్రభావ లాంటి గొప్ప కార్యం జరిగించండి నాయన పాటలు మేము నేర్చుకోవాల ప్రభావ శుతి ఆరాధన మేము మీరు చేసిన పతి మేలుని మేము వ్యక్తపరచాలా తలపోయాలా ప్రభావ ఇన్ని మయం నా తండ్రి మీరు ఎంతో గొప్ప కార్యాలు చేసిన మా జీవితంలో ఎన్నో చేసినారు గొప్ప దేవ ప్రతి దశలో మనుషుల పట్ల కూడా ప్రభావ మీ ప్రేమ మేము చూపించాలా కృతజ్ఞత మేము ఉండాలా ప్రభా ఇది బైబుల్ నుంచి మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం ప్రభావం మాకు బయలుపరిచిన సాధ్యాన్ని నీకు వర్ణాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకొని ఈ రోజు మా ప్రార్థన జీవితంలో మార్పులు జరుగుతాయి ప్రభావ అయినా ఆ రీతిగా మేము ఈ వాక్యం పట్టుకో మేము నడవాలా మీరు మమ్మల్ని ఆశీర్దించండి మీ నూతమైన అభిషేకాలు మాకు నడిపించండి ప్రవ గొప్ప దేవానికి వందాలు ఇస్తాయా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా దేవ పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ప్రతి ఒక్కరి మీ ప్రేమ చూపించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దేవానికి వందలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలైనా ఈ దినం వరకు మేము సజిలుగునవంటే అది మీ కృప ఇస్తూ ప్రభావ ఎంతోమంది లేరు ప్రభావ ఈ దినం ప్రభ కానీ మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ కృపలో మీ స్వరమైన ధన్యత మాకు ఇచ్చినారు ప్రభా అది మీరు ఇచ్చిన ప్రభావానికి వందాలిసయ్యా గొప్ప దేవ మాకు సమస్త మీరే మాకు అనుగ్రించినందుక నీకు వందాలుస్తయ్యా గొప్ప దేవ మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మీ కృపనైనా ైనా నీకే వందాలుస్తాయా నీకే కృతజ్ఞతలైనా గొప్ప దేవ ఎన్నో కష్టాల నుంచి మమ్మల్ని పైకి లేవనైతే అది గొప్ప దేవుడు ప్రభావ నీకు వందాలు ఇస్తాయా నా తండ్రి నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా చిన్న బాబు గురించి మేము ప్రార్థడం అయినా బిడ్డకు సంపూర్ణ హీలింగ్ స్వస్థపచ్చే నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞత అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హెవెన్లీ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నీకే వందాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలైనా నీకే మహిమా ఘనత ప్రభావాలు అర్పించుకోవడం గొప్ప దేవా నీకు వందా మీరు స్వస్థపచ్చే దేవుడు ప్రభావ ఆ సంపూర్ణ హీలింగ్ నుంచి మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించిన ప్రభావ నీకు వందా గొప్ప దేవ నీకే కృతజ్ఞతలైన సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే కలుగురు కాక హలలియ నాయన ఈసైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపచ్చండి ఆ కలువరి మీరు పొందిన గాయలలో ప్రతి స్వస్థపచ్చి మీరే మహిం పొందమని ప్రాదిష్టమైన గొప్ప జనవంత సత్యంలో నడిపించండి ప్రభావీపెం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు ఆశ్రవదించండి నా తన వివాహం మీ అందరూ అటెండమైన ప్రభావ అందరు చుట్టూ మీ అగ్ని కంచి వేడి ప్రభావ మీరే మమ్మల్ని కాచి కాపాడి వైరస్ నుంచి మమ్మల్ని మీ ప్రొటెక్షన్ మీ కాపులు మాకు అణగిరించిన బలపచ్చండి వధువల్ని మీరు గొప్ప కార్యం జరిగింది తిరిగి మేము ప్రయాణం వెళ్తున్నా మీ దూతలకు తొలగించి మీరు మమ్మల్ని సురక్షించి చేర్చి ఇష్టమైన నాదేవ చంద్రశేఖరకు మంచి ఆరోగ్యంగా ఇచ్చే ప్రభావ ఇంకా అనేకమంది విషయాలు మీరు బయలుపరచండి బలపరచండి నాయన ఏస్తు ప్రభావి ఎన్నో విషయాలు ప్రభావ అన్న మాకు బయలుపరిస్తాను మీకు వందలేసేసి అతిథి మేము పట్టుకొని జీవించాల వినిపోయే వాళ్ళు కాకుండా ప్రభావా దాన్ని పాటించే మరి సాయపడండి మీ నూతమైన కృప నూతన అభిషేకం మాకు అందరికీ అన్న కుటుంబం మీరు ఆశ్రదించని పిల్లల చుట్టూ మీ అగ్ని కంచిన సిస్టర్ అన్న ఉద్యోగ స్థలాల్లో కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి బ్రదర్స్ సిస్టర్ అందరు మీరు ఆశ్రయించి నూతనమైన అభిషేకం నింపి ప్రతి చోట మీ కృప్రం పెట్టుకొని మీరు ఆపడి సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్ సార్ ప్రార్థన చేసుకుందాం బ్రదర్ స్తోత్రం రాజా పరిశుద్ధుడ పరిశుద్ధ తండ్రి సుప్రభ వాక్యం ద్వారా మాతో నీకు వందనాలు సుప్రభ ఈ వాక్యానికి ప్రభావ మా హృదయం నాటుకోవాలా తండ్రి తల్లి మన ప్రభా ఎలా కాలం సృష్టిస్తూ ఉండాలా ఘనపరుస్తుండాలా ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా ప్రభా మీరు తప్ప మాకు ఎవరు లేరు ఎస్ ప్రభా మేమందరం సజీవంగా ఉన్నామంటే కేవలం కేవలం మీ కృపనే ఎస్ ప్రభా దేవా ఇది ఎన్నడు మేము మర్చి పనికి వీలేదు దేవా మీరు మా జీవిత కాలం అంతా ప్రభా చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రభా ఎన్నికి మర్చిపోకుండా దేవా నిరంతరం మిమ్మల్ని సూచించేలాగా సహాయం చేయండి దేవా చెప్పబడిన వాక్యం నీరు కటి పలింపు దండి మా దేశాన్ని మా బంధుమిత్రులని మా స్నేహితులని అందరినీ మీరు రక్షించుకోండి ఇస్తూ ప్రభా ఏ ఒక్క దిగుల నుంచి తప్పించండి ఇస్తూ ప్రభా ప్రతి ప్రతి బిడ్డలు ముట్టండి ప్రభా మరి ముఖ్యంగా వాళ్ళ సేవను దీవించి ఆశ్రయించి వాళ్ళ సేవలు ఫలింపుదించండి ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా ఈ ఒక్క ప్రభ దురి దినాలలో ఉన్న మీ కృప మా మీద ఉంది ఎస్తు ప్రభ నీకు వందనాలయ్యా వందనాలైనా ఈ కృపని ప్రభా అనేక మంది నశించిపోతున్నారు తండ్రి వాళ్ళని కూడా ప్రభా కృపలో వచ్చేలాగా సహాయం చేయండి వాళ్ళకి ప్రభా వాక్యాలను మేము చెప్పాలా దేవా మీ సన్నిధికి తీసుకొని రావాలా దేవా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి నేనా ఎస్సయ తండ్రి ఎస్సు ప్రభా నీకు మాన జీవితం మాకు దయచేయండి తండ్రి నీకు మాయన తగ్గింపు మాకు దయచేయండి నీకు పోయిన ప్రేమ మాకు దయచేస్తాయా దేవా మీ కృపలో వాళ్ళందరినీ భద్రపరచుకొని ఇస్తూ ప్రభా ప్రభా నీకు ఎంతో ప్రభా ఈ గ్రూప్ ప్రతి బ్రదర్ సిస్టర్ ని ముట్టండి తాకండి వాళ్ళని అభిషేకించి వాడుకొని వాళ్ళ కుటుంబాలకు మీ కాపుదల దయచేసేస్తూ ప్రభా నీకెంతో వందనాలైనా మేము నేర్చుకుంది ప్రభా వెళ్ళి అనేక చోట్ల మేము ప్రకటించాలా దేవా తండ్రి అనేకులను ప్రభా మీ శిష్యులుగా మార్చాలా దేవా మీ సహాయం మాకు దయచేమని ఏ శికృష్ణ కృష్ణ తండ్రి నా మేన్ నా వయసు ఇంపడుతుందా బ్రదర్ పరిషత్ సర్వలోక సృష్టికర్త సర్వోన్నత మహోన్నత నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి మా జానకాల సమయంలో ప్రభా నా తండ్రి నా ప్రభా మీ నామే కూడి ఉన్నాం ప్రభా అది మీరు నాకు ఇచ్చిన ధన్యత ప్రభావ నేను గడిచిన కాలమంతి మమ్మల్ని కాచి కాపాడే ప్రభావ మీరు ఎక్కడి చాటు మమ్మల్ని వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త మహిమా ఘనతా ప్రభావాలు యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావిత స్వరాన్ని మాకు వినిపింపజేసినారు ప్రభానా ప్రతి విషయంలో ప్రభాని మేము నా తండ్రి కృతజ్ఞతలు కృతజ్ఞతాపూర్వకం కలిగి ఉండాలని మాట్లాడినారు నా తండ్రి ప్రతి విషయంలో ప్రభా నేను స్థుతించు స్థుతించాలని మాట్లాడినారు నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి నాయన ఇంకా నుంచి ప్రభా నా తండ్రి ఈ విధానాలంటే మేము హృదయంలో రాసుకోవాలో ప్రభా మేము పాటించాలో ప్రాభ నాయన మీరేనైనా సహాయం దాయిచేయండి ప్రభా మీరేనా మమ్మల్తగా ముందుకు నడిపించండి ప్రభావ నేను ప్రతి విషయం నేను ఘనపరిచవారమై ఉండాలి ప్రభావ కూడా సుమరుల ఉండడం వీళ్ళు ప్రభా మీరేనా ప్రభావం ప్రతి విషయంలో ప్రభా కృతజ్ఞత అస్థతులు చెల్లించి వారమే ఉండేలాగా సహాయం దయచేయమని ప్రభావి వేడుకుంటున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి వైరస్ బాధితులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపచ్చని తండ్రి నాయన ఇది ఎంతో ఎంతో ప్రభావ ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి నైనా నువ్వు తగ్గించేసినావు ప్రభా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నాయన ఇది ఎందు నిమిత్తం తగ్గిపోయిందని ప్రభావ ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలా ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి నీ తట్టు తిరగల మీ యొక్క రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభావైనా వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరినైనా వ్యాక్సిన్ల కోసం విగబడుతున్నారు ప్రభా నైనా నా తండ్రి దాని దుష్ప్రభావాలు ప్రభావ వారి వారి మీద పనిచేయకుండా मेरे कनिकन चूप प्रभाव प्रतिर लेव प्रति स्थर में प्रभाव दिन ఎవరెవరైతే నా ప్రభా అనారోగ్యాలు గుండా వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరికి నైనా మీరే కనికరం చూపించండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరచండి ప్రభావ నైనా ఎటువంటి నైనా మెడిసిన్స్ కొరత కానీ ప్రభావ ఏది కూడా రావడానికి వీల్లేదు ప్రభా మీరే కనికరం చూపించి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా కావాల్సిన అవస్థలు తీర్చండి మనం వేడుకుంటున్నాం ప్రభా ఇదిగో నా ఐజాక్ బాబుని నా ప్రభావం మీరు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వాహనాలు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి నా మీరే మా ప్రార్థనలు ఆలకించిన నా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించినందుకనే కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రిని నాయన మమ్మల్ని స్వస్థపర్చే దేవుడో నీవే ప్రభావ నా తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడే దేవుడు కాబట్టి ప్రభానికి స్థుతులు స్తోత్రాల ప్రభావానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగన్నా తండ్రి ప్రభా మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరుగా జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఇదిగన్నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరినైనా మా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్రభా వారీ తోడయండి ప్రభావ రాకపోకలు ఏం తోడైనా ప్రభా క్షేమంగా ఇంటి నడిపించండి ప్రభావ ఇటువంటి అనారోగ్యాలు ఇటువంటి నైనా ఆ అపాయాలు కానీ ప్రభా ధరి చేరుకుండా మీరే కాపాడండి ప్రభావ ఏ తెగులకు నాయన అధికారం లేకుండా చేయండి ప్రభావ వాతావరణం మీరే కంట్రోల్లో తీసుకుని ప్రభా క్షేమంగా ఇంటికి నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరినూతనంగా అభిషేకించి ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరం మీరు తీర్చున్నాయను మీరే ప్రభా గొప్ప దేవుడు నాయన ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభా మీరు అక్కడికే సిద్ధపరచుకోండి ప్రభావ మేము నా ప్రభావ నా తండ్రి మా బలహీనతను విడిచిపెట్టి ప్రభావ మీ యొక్క మార్గంలోకి రావాలా ప్రతి నేను మీ యొక్క స్వార్థ ప్రకటనకి ముందుకు వెళ్ళాలా ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ నా ప్రభావం మీరు అక్కడ మేమంతా మీరు ఆకే సిద్ధపడి ఉండాలి అనేక సిద్ధపరచాలను మమ్మల్ని సిద్ధం చేయమని నా తండ్రిని మీరే స్వరం వినిపించింది నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రాభ లేదా నా తండ్రి చంద్రశేఖరరాయన ముట్టండి ప్రభా మీరే నాయన ప్రభా ఎన్నో విషయాలు నా తండ్రి మీరు అన్న ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా నీకు లెక్కలు వందనాలు తండ్రి ప్రాభ ఇంకనో ప్రభావ మేము తెలుసుకోవాలా ప్రాభ నా తండ్రి ఆ తండ్రి అన్న కుటుంబంలో ప్రభావ మీరేనా శాంతి సమాధానం కలిగించ ప్రభావ ఇలాంటి నా ప్రభా తెలుగానే అపాయాలుగా దేరకుండా మీరే కాపాడండి ప్రభా కుటుంబం అందరికి ప్రతి ఒక్కరికి మీరే తోడైండి ప్రభావ మీరేనా మీ యొక్క మార్గంలో నడిపించి మన యేసు క్రీస్తు పరిశుద్ధన తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు దాకా సైదల సైదల